కీర్తన సంఖ్య ఐదు వందలు అదివో నీ ప్రతాపము హనుమంతా ఎదురులేదు నీకునెక్కడా హనుమంత ఎత్తిన నీ కుడిహస్తమిల అసురులు చూచి హత్తిరి పాతాళము హనుమంత చిత్తగించినీ ఎడమచేతి పిడికిటికి తత్తరించి చికిరదే దైత్యులు హనుమంతా నలియ దొక్కిన నీవున్నతపు పాదము కింద అలమటించేరు అరులు హనుమంతా తలపట్టి నీవు జంగ చాచిన పాదహతిని పలుదానవులు భంగపడిరి హనుమంత వడి నీవు మీదికి వాల మల్లార్చిన అడగిరి రాక్షసులు హనుమంత పడినే శ్రీవేంకటేశు పంపున నీవు గెల్వగా బిడిదమై పొగడేరు పెద్ద హనుమంతా